దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను సాయంకాల సమయంలో దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను మరి కుడి మీకు హృదయపూర్వక వందనాలు దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను గాక మనము మరి పరిశుద్ధుడైన దేవుణ్ణి మహిమ పరచాలి ఘనపరచాలి మనము ఆయన నే ఆయన ఇచ్చిన ధన్యతను బట్టి మనము ఆయన ఎంతో స్థుతించే ఉండాల మనము ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలని మరి సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను మనము ఈ యొక్క స్కై ప్రోగ్రామును మరి ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం స్టార్టింగ్ ప్రేరు చేస్తాను స్తోత్రములు ప్రేమ తండ్రి పరిశుద్ధుడ నీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నాయన అయా సర్వశక్తి సర్వాధికారి జీవాధిపతి స్తోత్రమునైనా అబ్రహాము ఇసాకు యాకబుల్ల దేవుడ మా దేవుడ మాకు చాలనే దేవుడా మంచి దేవుడా స్తోత్రం చె చెల్లిస్తున్నాం నా తండ్రి మా కొండ మా కోట మా దాగు చోటు నీవే ప్రభువా మాకు ఎవరు లేరు ప్రభు మా ఆదిరువు నువ్వే మా ధైర్యము నువ్వే తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నైనా సాయంకాల సమయంలో నా తండ్రి నేను గణపరచుటకు ప్రభువ నైనా మీ మాటలు మేము మాటల ధర నేను ఇచ్చిన ధన్యతను కృతజ్ఞతలు వినగల చెవులను గ్రహించగల హృదయాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా నిన్ను స్తు గణపరచుటకు ప్రతి ఒక్క హృదయం తిరవమని मीनामा की महिम घनता प्रभावी येसु क्रीस्त नाम अड़कोनी प्रार्थिना तीर आमे अंदर वंदना जीव आश ना ब्रति चुनदी निरं नीतने जीव आश नति चुन्नदी, ना प्राणेश ना सर्वस्व ఏస్తయ్యా నా ప్రాణేశ్వర ఏస్తయ్యా నా సర్వస్వమాస్తయ్యా నిరంతరం నీతో ని జీవించాలని ఆశనన్ని ల బ్రతికించుచున్నది నిరంతరం నీతో జీవించ ఆశ నన్నిలా బ్రతికించుచున్నది చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించను చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించను నీలోనే నేను వెలగాలని నీ మహిమా నాలో నిలవాలని నీలోనే నేను వెలగాలని నీ మహిమా నాలో నిలవాలని पिशुदात्म अभिषेकम तो नु निंपुना कड़क निरं नी तोने जीव आश नति चुनदी निरं नी तोने जीव Asha Nani Labrati Kintu Chunna Di Niropa Munenu Kolpoina నీ రక్తముతో కడిగి నీ రూపము కోల్పోయినా నీ రక్తముతో కడిగి నీతోనే నేను నడవాలని నీ నేను మారాలని నీతోనే నేను నడవాలని నీ నేను మారాలని పరిశు త్మవరములతో అలంకరించుచున్నావు నీరాకడకై నిరంతరం నీతో ని జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది తొలకరి వార్షపు జల్లులలో నీ పొలములోనే నాటి తివి తొలకరి వార్షపు జల్లులలో నీ పొలములోనే నాటి తివి నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వర్షముతో ида ಪರಚುನ್ನಾವು ನೀราಕಡಕೈ ನಿರಂತರಂ ನೀ ತೋ ನೆ ಜೀವಿನಚಲನೆ ಆಶನನ್ನಿಲ ಪ್ರತಿಕಿಂಚುನ್ನದಿ ನಿರಂತರಂ ನೀ ತೋ ನೆ ಜೀವಿನಚಲನೆ ఆశన నిల బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వర ఏ సయ్యా నా సర్వస్వమా సయ్యా నా ప్రాణేశ్వర ఏ నా సర్వస్వమాయ్యా నిరంతరం నీతో ని జీవించాలని ఆశ నన్ని బ్రతికించు చున్నది నిరంతరం నీతో జీవించాలనే ఆశ నన్ని నిల చున్నది ఆశ నన్ని బ్రతికించు చున్నది అలాగే థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ లాడు బ్రదర్ థ్యాంక్ యూస్ యూ మరోజ్ బ్రదర్ ప్రైజ్లోడ్ గారు సూత్రం యేసు ప్రభ పరశున దేవ యేసు క్రీస్తు ప్రభ అబ్రాహ్మణ సాకుల దేవ ఇజ్రాయల్ పర్శున దేవానికి శ్రూత్రం చేస్తుంది ఈ వాక్యం ధ్యానం చేస్తు నీతో సహసం చేస్తుంది యేసు నా దేవానికి శృతం ఈ ధన్యత మాకు ధన్యత లేదు ఈ ధన్యత ఇచ్చినాక వందనాలు చేస్తున్నాడు ఆశ ఉంది ఆశ పరిచిపచ్చని ఈ మా సబుద్ధి తొలగించండి బుద్ధి జ్ఞానం తరస్వతి మీ ఉంది మీ బుద్ధి జ్ఞానం ధర అదే మాటలు అదే మనసు మా ఆత్మా శరంలో ప్రభా మీ జీవతాన్ని పంపించి మాతో మీరు మాట్లాడమైన ఈస్తోన్ అమీన్ బ్రదర్ అమీన్ అమీన్ దిలీప్ ఉన్నాడా దిలీప్ ఇక్కడ చూసాం లూకస్ వార్తో చూసాం లూకస్ వార్ నాలుగు వద్ద ఇక్కడ చూస్తాం ఎయిటీన్ వార్ చూస్తాం దాని ఎయిటీన్ నాలుగులా ఎయిటీన్ 18 ప్రభు ఆత్మ నా మీద అలా ఇక్కడ చూస్తే ప్రభు చెప్తున్నా ప్రభు ఆత్మ నా ఉన్నది అలలి ఆత్మ అంటే ఆయనే ఆత్మస్వరూప కదా ప్రభు ఆత్మ నా ఉన్నది ఏమంటాడు ఇక్కడ బీదలకు సువార్త ప్రకటించుటకు అలలియా బీదలకు సువార్త అలాది ఏ లోకంలో ఏస ప్రభు లేని బీదలే ఇంత ధనకు ఉన్నా కానీ ఆయన బీదలే ఏస ప్రభు లేని వారంట ఏమీ లేని వారంట ఏస ప్రభు బీదలే ఈ లోకంలో ధనకుండా కానీ ఆయన బీదలే అలరియా కంటే ఏసు ప్రభు ధనవంతు కదా ఏ సుప్రభావం మనం ఉంటదో అయితే బీదలకు సువార్థ ప్రకటించిన అలలియ ఏం చేస్తున్నాడంట బీదలకు స్వార్థ ప్రకటి ప్రకటించకు ప్రభు నన్ను ఆయన నన్ను అభిషేకించను అలలియా నీకు ఎందుకు అభిషేకించినట బీదలకు సువార్థ చెప్తాను అభిషేకించినట ఆయన అభిషేకం నీకు అంటే సువార్థ చెప్తానుకో నశించిపోయిన దానికి వాళ్ళకు సువార్థ చెప్పానుకో నీకు నాకు అభిషేకించినడు దేవుడు ఇక్కడ ప్రభు నన్ను ఎందుకు విషయం బీదరు స్వార్థ నన్ను అభిషేకించి అలా ఆయన అభిషేకం పొందినప్పుడు ఏమైతే నేను కన్నా ప్రజలు మాట వింటారు దయ్యాలు గడగడ ఉంటారు అలా ఆయన అభిషక్త కూడా నన్ను అభిషేకించాను ఇంకేమంటాడు చెరలో ఉన్న వారికి విడుదల అలా ఈ లోకం అంతా ఉన్నారంట అలా చరంలో ఉంటే మనం చూస్తాం కదా పట్టబడి జైల్లో ఉన్నారు అలా సైతన్ జైల్లో కట్ పట్టబడి చూస్తే ఇక్కడ మన ఈ లోక రీతిగా చూస్తే కొందరు దొంగతనం చేస్తే ఈ జైల్లో పార్టీ తీసుకోబోతారు కనుక ఈ లోకం అంతా చెరలో ఉన్నదని మన ప్రభు సెలవిస్తున్నారు అలా చెరలో పట్టబడిన అయితే చెరలో ఉన్న వారిని చెరలోనున్న వారికి విడుదలను అభిషేకం ఏం చేస్తారంట చెరంలో ఉన్న విడుదల ఇస్తారంట అలా చెరువుల వాళ్ళకు విడుదల ఇస్తారంట ఏ చరణంలో పట్టబడిన వాళ్ళకు విడుదల ఇస్తారంట అలా చరువుల వాళ్ళకి విడుదలకు మెల్లగా చదువురా గుడ్డి చూపును అలా ఈ లోకం వల్ల ఏమి గుడ్డి వారే ఈ లోకం వాళ్ళే గుడ్డి తన సృష్టికర్తకు వాళ్ళు ఎవరు గుర్తుపడతాను వాళ్ళు గుడ్డి ఈ లోకం ఈ కళ్ళుతో చూస్తున్నాం ఈ లోకం చేసే దేవుని గుడి ఉన్నారు అలానే వాళ్ళు గుడ్డి వాళ్ళు గుడ్డి వారు గుడ్డి వారిపోతే ఈ వాక్యం అలా సరిగ్గా చేసుకోలేక తన మానవతనంతో ప్రకటించే వాళ్ళు గుడ్డి గుడ్డివారికి వారికి చూపును ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును హలో బ్రదర్ మీ వాయిస్ వినిపిస్తలేదు కదర్ ఒక్క నిమిషం బ్రదర్ ఫోన్ వచ్చింది ఒకటి వినబడుతుందా వినబడుతుంది చరణ్లో ఉన్న వారికి చదువు బ్రదర్ చెరలో నున్న వారికి విడుదలను గుడ్డి వారికి విడుదల చేస్తాను ఇంకా రుడ్డి చూపును కలుగునని ప్రకటించుటకును గుడ్డి వారికు హలో మనం ప్రకటించే వాళ్ళు ఏం చేస్తుంది ఆత్మే నేపు ఇవ్వబడతాడు వాళ్ళ నేత్ర ఇవ్వబడతాయి గుడ్డి వారికు నేత్ర ఇంకేమంటాడు ఇక్కడ వారిని వినిపించుటకును ఈ లోకం అంతా నలిగిపోయిన వాళ్ళ ఆత్మ వాళ్ళ ఆత్మ మనం చూస్తాం రో మాధ్యా చూస్తాం ఏం చూస్తాం మనం ఐదో దేవులు నలిగిన వాళ్ళని ఏమంటాడు ఇక్కడ విడిపించుటకును విడిపించుటకు ప్రభుహిత వస్త్రము ప్రకటించుటకును ఇతర వస్త్రం ప్రతికించుకు హల ఇతర వస్త్రం రక్షణ వస్త్రం ప్రకటించుకు ఇంకేమంటుడు ఇక్కడ నన్ను పంపిడు నన్ను పంపి ఉన్నాడు హలలిగా మన బాత్రూమ్ తీసుకుంటే ఏం చేస్తుంది ఆప కొనుకొని మన పవన్ కు మనం పోవాలని చెప్తున్నాడు ఇక్కడ ప్రభు అయితే ఇక్కడ చూస్తే పౌలు భక్తుడు ఏం చెప్తుంది చూద్దాం మనం రోమా ధ్యామ్ రోమా రెండో ధ్యామ్ చూద్దాం బ్రమా పదారు చూడు దేవుడు నా సువార్త ప్రకారము రెండు పదాలు అంతేముంది పేద నా సువార్త ప్రకారము దేవుళ్ళు నా సువార్థ ప్రకారము ఏసు క్రీస్తు ద్వారా ఏసు క్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును సెవెంటీన్ నీవు యూదుడు పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి అలాగే నీ యూదులని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని ఎందు అతిశయించున్నావు కావా దేవుని ఎందు అతిశన్నావు కావా అతిశ అంటే అతిశయ ఉన్నావు కావా ఇక రోమా సంఘంకు చెప్తున్నాడు రోమా సంఘంకు ఇక పావులు వక్తుడు యూదులని చెప్పి కానీ దేవుని అయితే ఏమంటాడు ఇక్కడ ఆయన చిత్తం ఎరిగి ఆయన చిత్తం ఎరిగి ధర్మశాస్త్రం ఉపదేశము పొందిన వాడవై ధర్మశాస్త్రం మైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా చేస్తున్నా మెచ్చుకున్నావు కావా జ్ఞాన సత్వ స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవండి జ్ఞాన చక్ర ధర్మశాస్త్రం ఉన్నాయి నేను గుడ్డి త్రోవ చూపు వాడను అలా ఇక్కడ చూస్తారు పావులు భక్తి చెప్తున్నాను గుడ్డి నేను త్రోవ చూపున వారను అలా ఇక్కడ ప్రభు చెప్తున్నాను నేను చేస్తున్నా గుడ్డి వారికి చూపిస్తాను ప్రభు నన్ను పంపారు ఇక్కడ గుడ్డి చూపుకు ఇంకేమంటాడు ఇక్కడ చీకటిలో ఉండు వెలుగును అలాది చీకటి ఉండు వెలుగును అలాది గుడ్డి వారికి నేను చూపిస్తాను ఇంకేమంటాడు చీకటి ఉన్న నేను వెలుగు ఉన్నావు భక్తిహీనులకు శిక్షకుడును ఆ భక్తిహీనుకు శిక్షకులను బాలులకు ఉపాధ్యాయుడినై ఉన్నానని అలాది బాలు ఉపాధ్యాయం ఉన్నానని నీ అంతటా నీవే ధైర్యం వహించుకుని చున్నావు కావా నువ్వెంతా నువ్వే ధైర్యం ఉంటున్నుకున్నావు కావా అని చెప్తుండే ఇక్కడ పావులు భక్తుడు అయితే ఇక్కడ చూస్తే పావులు భక్తులు చెప్తున్నా నువ్వే నువ్వే ధైర్యం ఉంటుంది కావా అంటే ఎప్పుడు దేవుని ఆత్మ మనం ఉంటే ధైర్యం దేవుని ఆత్మ మనం పొందకుంటే ఆ ధైర్యం భయం వింటారుతేనే ఉంటారు మనకు శరికుంటే భయం భయం భయం అయితే ఇక్కడ పావులు భక్తుడు ఏమంటాడు వాళ్ళ గుడ్డి వరకు నేను క్షభిస్తానుకు ఇక్కడ రోమా సంఘం చెప్తున్నాడు ఇక్కడ అలా అయితే ఇక్కడ చూద్దాం మనం ఏషియా గంధం చూద్దాం ఏషియా గ్రంథం ట్వంటీ వన్ రా ఎయిట్ జుడు ఫార్టీ టూ రాయిట్ ఫార్టీ టూ రాయిట్ సరే నేనే యహోవాన్ ఇదే నా నామము ఇదే నామము మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చు కాను అలా యహోవాన్ నేను నామ ఇది ఎవరుకు నా మహిమ ఇచ్చిన కాను నాకు రావలసిన నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను అలలీయ విగ్రహములు చల్లినియను అలలీయ ఏమంటాడు నేను దోషం కదా దేవుడు నాకు వచ్చిన మేమ విగ్రహము ఎవరిని చలించను అని ఇక్కడ దేవుడు యశ్య ధర సెలవిస్తున్నాడు కనుక మనం విగ్రహాలు ఇప్పుడు చూస్తే లోకం అంతా ఏం చేస్తే చర్చకు విగ్రహాలు చేసుకుంటాడు పాస్తులకు విగ్రహాలు చేసుకుంటాడు కానీ మనం అయితే ఏమైతే పూర్ణ వేగం పోయిన పనులంతా అయితే ఇక్కడ ఏమంటాడు ఒక్క చూద్దాం మనం లూకాస్ట్ వార్త చూద్దాం లూకాస్ట్ వార్త సెవెంటీన్ చాప్టర్ ఇక్కడ చూద్దాం మన ప్రభు ఒక ప్రభు సేవలో ఎన్నో వచ్చిన చాప్టర్ సెవెంటీన్ ఆయన ఎరుసలేములకు ప్రయాణమైపోవచ్చు ప్రభు సేవలో ఇప్పుడు పోతు ప్రభు ఆయన ఎరుసలేము ప్రయాణం పోవచ్చు సమరయ్య గల మధ్యగా వెలుచుండెను ఇప్పుడు ఏం చేస్తున్నాడు సమరయ్య గలీలా వెళ్తున్నాడు ప్రభు స్టార్ట్ అయింది ప్రభు ఎందుకు పంపించిండు చర్చల వాళ్ళకు విడుదలస్తాను ప్రభు పంచు ఇప్పుడు ప్రభు సేవలో సాగిపోతుండే ఇక్కడ చూసాం మనమాతుండగా పది మంది కుస్తు రోగులు పది మంది కుస్తు రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి వాళ్ళ చూడండి ఆ మార్గంలో పోతుంటే ప్రభు మార్గంలో పది మంది కుస్తు ఆయనకు ఎదురుగా అయిందంట ఏశ పోతుంటే పది పోతుంటే పది కుస్త రోగులు ఆయనకు అయితే ఇక్కడ చూసాం మనం దూరమున నిలిచి దూరమున నిలిచి భువాసు ప్రభువా మమ్ము కరుణించమని కేకలు వేసి అలా కేకలు వేస్తుంటే అందరు ఒకసారి కేకలు వేస్తుంది ఏకిపించడం కేక అంటే ఒకటి కేక అంటే ఒకటి కేకలు అంటే అనేకులు చూసాం కదా మన దై్యం పచ్చిన వ్యక్తి మీ పేరు మనగా మేము అనేకులన్నీ కైకలేసింటాం కేకలంటే అనేకులు కై కేక అంటే ఒకటే అయితే అందరు ఒకే ఒక్కటే ఏకిపించి కేకలు వేస్తున్నట యసు మమ్మును కరుణించు ఎందుకంటే కుస్తు రోగం ఉంటే ఆ కాలంలో ఏం చేస్తుంది ఈ యాదకులు ఏం చేస్తారు దూరంగా పంపించేస్తారు దూరంగా అడవిలో పంపించేస్తారు రానియర్ ఆ కాలంలో కుస్తరోగం అంటే చాలా భయంకర కథ దూరం పనిచేసి అక్కడ ఇక్కడ వెలగొట్టేస్తారు అక్కడ ఆ కాలంలో అయితే నేను చిన్నప్పుడు ఇప్పుడు అప్పుడు ఏమంటే ఈ నిజాం గవర్నమెంట్ ఏమి ఉండే అప్పుడు నాయనమ్మ చెప్తుండే కుస్తు రోగులు వస్తుంటే ఏం చేస్తుండే ఆ హోటల్లో ఒక మనం ఒక్కో మా తెలుగు రాజు ఏమంటారు గురుగు లెక్క ఒక ఉంటది ఇక్కడ మట్టి కుడిద మట్టి కుడియా లేక ఉంటది ఒక మట్టి కురాలాక ఉంటది అయితే కృష్ణ రోగులు ఏమిటంటే బయట పెడతారంట దాన్న ఆ ఛాయ్ తాగాల అక్కడ పైసలు ఇచ్చి పోవాలి రానియరని మా నాయనమ్మ చెప్తుండే పోవాలన్నా వాళ్ళ దూరం పెడుతుండే అని చెప్పుకుంటే ఈ అక్కడ ఆ కాలం నాకు ఏం చేస్తున్నాడు ఎందుకన్నా దూరం పెడితే ఈ కాలం కొంచెం చూస్తే మనం కొన్ని రోగులకు ఏం చేస్తారు వాలకు ఇద్దరం ముంటకుండా ఏం చేస్తారు కదా అయితే ఈ పది మంది కుస్తు వచ్చి ప్రభు మమ్మల్ని కరిగించి మన ప్రభుని గుర్తుపట్టి కేకలేస్తున్న ఆయన వారిని చూచి మీరు వెళ్ళి ఆయన వాళ్ళు చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకొని వారితో చెప్పాను అలా మీ యాజకులు ఏ యాదగురికి మీకు ఎలగొట్టుండు మీ యాదగురు చూసుకొని కనపరుచుకోండి అని వారితో చెప్పాను అలా అయితే కుస్తురోగం అప్పుడు పోలే వాళ్ళకు ప్రభు చెప్పింది సెలవిచ్చింది దేవులు వాకు ప్రభు మనం సెలవిచ్చిన తర్వాత నమ్మి వాళ్ళు ఏం జరిగింది అంటాక వారు వెళ్ళుతుండగా వారు వెళ్ళుతుండగా వారు వెళ్తుండగా సగం తోలో ఎక్కడ పోతుండగా శుద్ధులైరి అప్పుడు దాకా శుద్ధిగాల వెంటనే వాళ్ళు వెళ్తున్నగా ఏమైందంట వాళ్ళు ఎంత శుద్ధి శుద్ధులైందంట అంత కుస్తిరోగం పోయింది అంత కుస్తరోగం పోయి ఏమైంది అంటగా కొత్త శపం వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ వెళ్ళిపోయిన వాళ్ళు వారిలో ఒకడు వారిలో ఒకడు స్వస్థత కలుగుట చూచి వారిలో ఒకడు స్వస్థత కలుగు చూసి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచు అలా అది ఒక్కడు వచ్చి ఏం చేసినట్ట గొప్ప శబ్దంతో మహిమపరుచున్నట గొప్ప శబ్దం గొప్ప ఒరి మహిమ పరుతున్నట్ట మన ప్రభుని తిరిగి వచ్చి తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించు అలాది ఆయన కుతాగలను చలించు ఏనా పాదముల యొక్క సాగిల పడేను అలాది ఆయన పాదముల సాగిలపడేను ఎందుమంటే నా జీతం ఎట్లుంటే జీతం ఉండే నన్ను వెలివేసి జీతం కనుక ఈ ప్రభు మంచి చేసినండి తిరిగి వచ్చి ఏం చేస్తున్నాడు గొప్ప శబ్దంతో ఆయన కాల మీద పడి ఆయనకు మహిమ పడుతున్నాడు ప్రభు నా జీతముడు నా జీతంకు అందరు తొనిగిరిచి కని నన్ను చేర్చుకున్నావు నువ్వు నన్ను స్వస్సపరచును ఆయన పాదల పడి ఆయన గొప్ప స్థుతి ప్రభు చూస్తున్నాడు అక్కడ ప్రభు అని చూసి ఏమంటుడు అక్కడ వాడు సమరీయుడు వారు సమరీయుడు అందుకు ఏసు అందుకు ఏసు పది మంది శుద్ధులైరి కార పది మంది శుద్ధులై కార ఆ తొమ్మడుగురు ఎక్కడా ఆ తొంభై మందిని ఎక్కడా అది అందరికి అందరు శుద్ధిగా తొమ్మిది మంది ఎక్కడ ఈ అన్నుడు తప్ప ఏమంటాడు అక్కడ ప్రభు ఈ అన్నజనుడు తప్ప దేవుణ్ణి మహిమ పరచుటకు దేవు మహిమ మహిమపరచుడుకు నీకు వచ్చిన వాడు ఎవడును అగపడలేదా అని చెప్పి అగపడలేదా చెప్పి నువ్వు లేచి పొమ్ము నువ్వు లేచి పొమ్ము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పను చెప్పాను హలో ఈ నేను కాదు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును స్వస్థతగా ఎవరికు రోగికు స్వస్థత ఆ స్వస్థత వరం రోగికు స్వస్థత చాలా మంది కదా మేము ప్రార్థన చేస్తే అక్కడ జరిగింది మేం చేస్తున్నాం నేను చేస్తే చెప్తే ఏమిటి రోగి చెప్పాలా దేవుని కారం రోగి చెప్పాలా అక్కడ ప్రభు చెప్తున్నా నేను కాదు నీ విశ్వాసం రత్నం గారు ఇష్టమని చెప్తుంటమ్మా నీ విశ్వాసం నీకు స్వస్థపరచును అపోస్తులు ఏమన్నారు మీరు అపోస్త కారం చూడు కూడా ఒకసారి నాలుగు నాలుగు వద్ద వచ్చిన నాలుగు వచ్చి కట్టింది చూడు కూడా వారు పేతృ యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య పామరులని గ్రహించి అలాగే వాళ్ళ విద్య లేని ప్రామరును గ్రహించి వాళ్ళు చదువు ఆ చదువులేని ప్రామను గ్రహించి ఎందుమంటే ఆ ఏరియాలో తిరిగేవాళ్ళు కదా వీళ్ళు చదువులేదు ఏం లేదు విద్య లేని పాము గ్రహించి ఆశ్చర్యపడి ఆశ్చర్యపడి వాళ్ళ చూసి ఆశ్చర్యపడి వారు ఏస్తో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి అలాది ఏసు ప్రభు ఉన్నవారు వీళ్ళు వేసు ప్రభు ఉన్నవారు వీళ్ళు వేసు ప్రభు ఎంత ఏసు ప్రభు ఎక్కడ పోతుండే వాళ్ళు వీళ్ళు ఉండేవారు గుర్తుపట్టి స్వస్థత పొందిన ఆ మనుష్యుడు స్వస్థత పొందిన ఆ మనుషులు వారితో కూడా నిలిచి చూచి వాళ్ళది ఆయన ఎందుకంటే కొంటాడు కదా ఆయన ఆయన జీవితంలో ఎప్పుడు ఆయన అనుకోలేదు ఎప్పుడు ఆయన అనుకోలేదు నా జీవితంలో ఎప్పుడైనా బిచ్చమ్మలు గల ఎప్పుడు చూస్తే ఏం చేయాలా అక్కడ చూస్తాం మనం బిచ్చమ్మలు ఇప్పుడు ఏం చేయాలా ఇదే నా జీవితం అనుకుని అంకోడి గడియంలో ఏం చేసినాడు అంటే ఆ దేవుడు పేతులందర కుంటు లేపినడు పేతుని హాందారు లేపినాక ఆయన గంతులేసి మందిరంలో అంటే కుంటితనం అంటే ఈ లోకంలో అందరు దేవుని ఒక స్వార్థ చెప్పారు దేవుని యొక్క స్వార్థ చెప్పేలా కుంటేలే దేవుని ఒక స్వార్థ నమ్మి భర్త పొంది సేవా చేస్తాడు వానేసరు ఉంటే ఆయనకు మందిలో పోయే అర్హత లేదు ఎప్పుడు పేతులు ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళకు మందిలో పోయి గంతులు వేస్తున్నాడు మనం చూస్తాం అయితే ఏమంటూ చదువు అక్కడ పొందిన ఆ మనుషుడు స్వస్థతో పొందిన ఆ మనుషుడు ఆరితో కూడా నిలిచి చూచి చూచిరి హలలి తాతతో కూడా మంచిగా అలా ముంగట నిలిచిబడి చూచి ఆయన నిలబడి ఉన్నాడు చక్కగా అరే ఈయన కుంటాడు కదా బిచ్చం వ్యక్తి కదా ఈయన ఇట్లా నిలబడి మందిరంకి వచ్చే వాళ్ళు ఆశ్చర్యపడుతుంది ఒక ఆశ్చర్యకరం వాళ్ళ జీతంలో జరుగుతుంది చూసి ఆశ్చర్యపరుస్తుంది ఏమీ ఎదురు చెప్పలేకపోయిరి ఏమో ఎదురు చెప్పలేకపోయి చదువురా నభా వెలుపులకి పోండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి ఈ మనుషులను మనం ఏమి చేయుదము ఈ మనుషులను ఏమి చేయము మనుషులను మనం ఏమి చేయుదము ఈ మనుషులను ఏమి చేయొద్దము అక్కడ కొందరు వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ అత్య సూచక్రియ చేయబడి ఉన్నదని ఎరుశల్యములో కాపురమున్న వారికి అందరికీ స్పష్టమే స్పష్టమే అది జరగలేదని చెప్పజాలము జరిగిందని చెప్పజాలమా అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇంప ఇంకాండటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఈ నామం బట్టి ఏ మనుషులతోనైనాను మనుషులైతో మాట్లాడకూడదని మాట్లాడకుని వాళ్ళు వారిని బెదురు పెట్టవాలని చెప్పుకొని అలా బెదురు పెట్టుకొని చెప్పిరి అప్పుడు వారిని పిలిపించి వాళ్ళని పిలిపించి పేదలను పిలిపించి మీరు ఏసు నామమును బట్టి ఏసు నామం బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు అలా ఎంత మాత్రం మాట్లాడకూడదు వాళ్ళకి ఏం చేస్తుంది బెదిరుస్తుండ అక్కడ చూస్తే బోధింపను కూడదని వారికి ఆజ్ఞాపించి బోధింపుకుని వాళ్ళకు ఆజ్ఞాపించి అందుకు పేతురును యోహాను పేతులు యూహాను వారిని చూచి బాని చూచి దేవుని మాట వినుట కంటే దేవుని మాట ఎందుకంటే మీ మాట వినుట మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా దేవుని దృష్టికి మీ మాట దేవుని దృష్టికి న్యాయమా అని వారు మీరే మీరే తలుచుకోండి అని చెప్తుండ్రు అక్కడ మీరే చెప్పుడి మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చరి అలా వారికి ఉత్తరి ఈ పన్నెండు చూడు బ్ర దీని నేను పన్నెండు చూడు పన్నెండు ఉన్న వచ్చిన బ్రద అదే నాలుగులో పన్నెండు పైన నాలుగులో పన్నెండు అదే అదే అపకాలం నాలుగు పన్నెండు పైన పండి మరి ఎవరిని రక్షణ కలగదు ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని పొందవల ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనిను వారితో చెప్పాను వారు పేతులు యోహానుల ధైర్యము చూచినప్పుడు అనయ్య పేతు చూసినప్పుడు వారు విద్య లేని గ్రహించి అనలి విద్య లేని ప్రాణం గ్రహించి ఆశ్చర్యపడి ఆశ్చర్యపడి అరు ఏసుతో కూడా ఉండిన వారని గుర్తురిగిరి తన ఏసుతో కూడ చూస్తే ఒక సూచన అక్కడ జరిగింది ఈ ఈ దేని నాంబట్టి మీరు వేస్తుంటే మీరు నజలని ఏసు లేపినని ఏం చేస్తున్నట్టు ఆటక పడడం చూసి వాళ్ళు ఆశ్చర్యపడినట్టు ఇక్కడ చూస్తాం మనం వాక్యాలను చూస్తే చదువు అది పైన బేదర్ పదో వచనంలో చదువు పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లానే నువ్వు ప్రజల అధికారులారా పెద్దలారా పది అధికారుల పెద్దలారా ఆ దుర్బలనికి చేయబడిన ఉపకారమును గురించి అలా దుర్బలకు చేసిన ఉపకారం గురించి వాడు దేని స్వస్థత పొందినని అలా చూడండి ఇక్కడ దేని వలన స్వస్థ పొందిన మీకు తెలియని కాక దేని స్వస్థత పొందినని మమ్మల్ని విమర్శించుచున్నారు కనుక మమ్మ ఈ మన విభ విసిస్తున్నారు కనుక మీరందరినో యేలు ప్రజలందరూ ఇజ్రాయల్ ప్రజలందరూ మీరందరూ ఇజ్రాయల్ ప్రజలందరూ తెలుసుకోనవలసిన దేమనగా ఇప్పుడు తెలుసుకోమనగా మీరు సిల్వ వేసినట్టు మీ సిల్వ వేసినట్టు మితుల నుండి దేవుడు లేపినట్టుయుల ముతుల నుండి దేవుడు లేనప్పుడు నజరేయుడైన ఏసు నామముననే నజరైన ఏసు క్రీస్తు వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు ఐ మీన్ ఏమంటారు మేము కాదు అలా లియ మేం కాదు కనుక ఆ నజలనే మీ తున్కరించింది కదా ఆ నజలను వేస్తున్నాం స్వస్థ పొంది నాకు చక్కగా నిలబడినాడు అలాయ చాలా మంది చెప్తారు కదా నేను అక్కడ పోతేనే స్వస్థత పొందిడు స్వస్థత రోగికు కనుక రోగి అక్కడ చెప్పాల నజ్జలనే వేస్తున్నాము స్వస్థత పొందిండు మేము కాదు ఇక్కడ ప్రభు అంటుడు ఇక్కడ ఏమంటారు ప్రభుని ఇక్కడ ఏమంటారు లూకా స్వార్తలు ఏమంటాడు ఇక్కడ ైన్ చూడు సెవెంటీన్ అయితే లోతు ముందు చూసిండే ఇది పది మంది కుష్ఠ రోగుల గురించి సారీ సారీ సెవెంటీన్ సెవెంటీన్ చూడు అందుకు అందుకు చేసు మంది శుద్ధులేరి కార పది మంది శుద్ధిరే కార చూడండి ప్రభు గుణం ఎక్కడ ఉంది ఎరకనా వాళ్ళ ప్రభు ప్రభు ఉదయం తెలియదా ప్రభు ఉదయ రాశి దేవుడు ఈ తొం మంది రాదని తెలియదా కానీ ఒకటే ఒకటే ప్రేమ చూపించుండు ఒకటే కనికరం చూపించాడు అలా కావాలంటే ప్రభు ఏం ఒకటే స్వస్థ కానీ ఏం చేస్తుడు ఆయన ప్రేమ స్వరూపు కనుక ఒకటే చూపించుడు అందరికి ఒకరి శాతం ఒకే రీతిలో క్రీస్ మనుషులు అంటే క్రీస్ గుణగాలు అంటే ఇట్లా ఉంటాయి ఏమంటున్నా ఎక్కడా ఆ తొమ్మిది మంది ఎక్కడా అన్నిడు తప్ప ఈ అన్నిడు తప్ప ఎవరు వచ్చినంట వచ్చినంట తొమ్మిది మంది ఇప్పుడు అవసరం లేదు స్వసపరిచినాం కదా మనకు వచ్చినని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది వాళ్ళ వాళ్ళ ఇంటికి అపడెంట్ చేస్తే వెళ్ళిపోయినాయి కానీ ఒక్కటేమనుకుంటూ ఈ లోకం అంతా నన్ను ఈ లోకం వెలవేసింది నా జీతంకు విలువలేదు నేను పోతా ఏసు దగ్గర వచ్చి ఏం చేసిండు ఏసు కాళ్ళ మీద పడి గొప్ప శబ్దంతో మహిమ ప్రతి దేవుని గనపరితే దేవుడు అతను చూస్తున్నాడు చూసి కానీ వాళ్ళు తొంభై మంది రావాలి కదా అనిపి స్వస ఆ తొంభై మంది రాలే కనుక ఒక్కటే వచ్చిండ్రు మానవసేవలో మన ఎంతో మంది సువార్త చెప్తే ఎవరు ప్రభు ఆగేస్తే వాళ్ళు వచ్చోగలుగునుక ఇక్కడ చూస్తే ఒక్కటే వచ్చిందంట ఏసు అందరు స్వసపడితే ఏమంటారు కింద ఇప్పుడు నీవు లేకు నువ్వు లేచి బొమ్మ ఇప్పుడు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచన విశ్వాసము నిన్ను స్వస్థపరచను అలా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను అలా అలియా అయితే ఇక్కడ ఏమంట నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను అయితే విశ్వాసం ధర ఏం జరిగిందంట అక్కడ కాలం జరిగిందంట మన విశ్వాసం ధర మీ కాలం జరుగుతుంది మత్యసువార్థ ఇక్కడ చూద్దాం మత్యశువార్థ ఎనిమిది అధ్యయం చూద్దాం బ్రదర్ ఎన్నో వచ్చిన బ్రదర్ ఫస్ట్ వర్స్ ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు ఈ కొండ మీద మన శిష్యులకు ఉపమానం చెప్తున్నాడు మన ప్రభు అందరికీ దేవుని వాక్యంలో ఏం చేస్తు వాళ్ళకు బోధిస్తున్నాడు కనుక అక్కడ కొండ మీద ఉన్నప్పుడు ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు అలా కొండ మీద ఉన్నప్పుడు ప్రభు చెప్తుంటే అప్పటి నుంచి ఆయన చేస్తున్నాడు ప్రభు కోసం కింద ఎదురు చూస్తున్నాడు ప్రభు కోసం ఇక్కడ మీ చేస్తూ ఒక ప్రభు ప్రభు కోసం ఎదురు చూస్తున్నాడు అయితే చూస్తే ఐదో యంలో చూసి ఐదు మనం చూసి ఐదు ఆరు ఏడు చూసి ఎనిమిది దానిలో ప్రభు కొండ నుంచి దిగుతున్నాడు ఇక్కడ బహుజన సమూహములు బహుజన సమూహములు బహుజన సమూహములు ఆయన దిగినప్పుడు చదువు ఇదిగో కుష్టి రోగి వచ్చి ఇదిగో కుష్టి రోగి ఆయనకు మొక్కి ఆయన మొక్కి ప్రభువాన్ని కిష్టం అయితే ఇక్కడ ఉంటారు ఆ ప్రభు వచ్చే వరకు ఆయన చేస్తున్నాడు ఆయన ఏం చేస్తున్నాడు ప్రభు కోసం ఎదురు చూసి చూస్తున్న ఓపిక కాన్షి పెట్టుకున్నాడు ప్రభు నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా అనను నన్ను శుద్ధిగా చేయగలవనను ఎందుమంటే నువ్వు చాలా పరిశుద్ధులు ప్రభువా నువ్వు శుద్ధి గల చేయగలను ఏమంటాడు ప్రభుత్వం బతుమాడుకుంటాడు తాన పరిశుద్ధ దేవుడి కన్నా ఆ కుచిరోకి చెప్పనక ప్రభు సంతోషించి ఏమంటాడు అక్కడ అందుకైనా చేయి చాపి అందుకన చేయి చాపి ముట్టి ఆయన ముట్టి నాకిష్టమే నాకిష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా శుద్ధుడు కామని చెప్పగా కుష్ఠరోగము శుద్ధి ఆయను అలా కష్టమే ఆయన కుష్ఠరోగం శుద్ధి ఆయనను అలా ఆ కుష్ఠిరోగ వ్యాధి నుంచి ఆయన పొందినడు ఎందుమంటే ప్రభు కొండ తీరులకు ఆయన పెట్టుకొని విశ్వాసంతో ఉన్నాడు ప్రభు ధర లేని విడుదల ఫలితాన్ని కాల్చి కనుక అప్పుడు ఆయన విడుదల ఇంకా చూద్దాం ఐదు చూడ దాంట్లో కింద ఐదు ఆయన కపర్ణ హోములో ప్రవేశించినప్పుడు అక్కడ నుంచి ప్రభు వెళ్ళిపోయినాడు ఎక్కడ పోయినాడు అక్కడ నుంచి మళ్ళా కపరంలో సేవ ఆరంభించినప్పుడు ప్రభు ఒక శతాధిపతి ఆయన యుద్ధకు వచ్చి ఒక శతాధిపతి ఆయనకు ప్రభువా ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో నా దాసుడు పక్షవాయువుతో మిగులా బాధపడుచుడు ఈల దాసుడు మిగుల బాధపడుతు అంటే ఈ పక్షవాదుడు తన దాసులు బాధపడితే చూస్తున్న తన దాసులు బాధపడితే పట్టించుకోలేకుండా ఆయనకు ఎంతో బాధ కలుగుతుంది ఇప్పుడు నేను చేయాలా ఈయన బావ అంటే ఆయన కపేరంలోనే తెలుసుకున్నాడు ఆ శతాధిపతి నేనే ప్రభు దగ్గర పోతాని ఆ కపేరంలో ప్రభుకు కలుచుకున్నాడు ఈ ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఇంటిలో పడి ఉన్నాడు ప్రభు ఆయన పడి ఉన్నాడు చెప్పి ఆయనను వేడుకొనిను ఆయనను వేడుకున్నాను అంటే ఆయన వేడుకుంటును చెప్తున్నాడు మురబెడుతున్నాడు ప్రభా నా దాసులు మిక్కిలుగా బాధ ఉన్నాడు ప్రభా చూస్తున్నాడు రాతు పగిరే ఆయన పక్షవాదితో ఎట్లా బాధపడుతున్నాడు ఆ తట్టుకోటే కా చేసిన ప్రభు దగ్గర ప్రభు దగ్గర ఆయన వేడుకుంటున్నాడు సతాధిపతి ఏసు నేను వచ్చి ఏసు నేను వచ్చి స్వస్థపరచదనని అతనితో చెప్పగా అలా ఏసు ప్రభుత్డు ఆయన ముర ఆయన బాధ చూసి చెప్పలే నీ అంట వచ్చి నేను ఆయనకు స్వస్థపడతా నీ నేను వస్తాను అని ప్రభు మన ప్రభు ఆ శతాధిపతితో నేను వస్తాను ఆయనకు స్వస్థపడతాను నను అని చెప్తున్నాడు అంటే అప్పుడు ఆ శతాధిపతి ఏమంటాడు ఆ శతాధిపతి ఆ శతాధిపతి ప్రభువా నువ్వు నా ఇంటిలోనికి వచ్చుటకు నువ్వు మా ఇంటికి వచ్చినకు నేను పాత్రుడను కాను అలా దేనికి పనికిరానయ్యా నేను పాత్రను కాను నేను నేని పనికి రాను అలా ఇక నా ఇంటికి నువ్వు ఎంత పరుచుదు కదా నేను దేని పాత్ర కానని ప్రభు దగ్గర మూల పెడుతున్నాడు ఇంకేమంటున్నాయన నీవు మాట మాత్రము సెలవిమ్ము ఇక్కడి మాట మా అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అలా ఇక్కడ మాట సెలివుదే ప్రభా నా దాసుడు అక్కడ అని నేనుతో చెప్తుండే నేను కూడా నేను కూడా అధికారమును లోబడిన వాడను అలా అక్కడ చెప్తున్నా ఆయన ఆయన పని చేసే జగలా ఏమున్నది ఆయన పని చేసే జగ చెప్తున్నాడు నాకు నా కింద పైన అధికారం అధికారంలో నే లోబడిన వాడును నా చేతి సైనికులు ఉన్నారు నా చేతి కింద ఉన్నారు సైనికు ఉన్నారు నా చేతి కింద పోవమంటే పోవును కానీ రమ్మంటే వచ్చును వచ్చును నా దాసుడు ఈ పని చేయమంటే చేయును అని ఇచ్చాను ప్రభుకు ఉత్తరం ఇచ్చాను ఏస్తూ ఈ మాట విని ఈ యేసు ఈ మాటని ఆశ్చర్యపడి అలా ఏం చేసినట్టశ్వాసం ద్వారా చెప్పిన యేసు ప్రభు ఆశ్చర్యపడిచిన దా చేస్తున్నట్టన ఏసు ప్రభు ఆ సదస్య మాటని ఆశ్చర్యపడిచినట్ట ఆశ్చర్యపడిపోయినట్టేస ప్రభు ఇంత ఆశ్చర్యపడి ఏం చెప్తున్నాడు ఏసు ప్రభు ఎంత వచ్చుచున్న వారిని చూచి ఎంత వాళ్ళు వాళ్ళు ఎంత వచ్చిన వారు చూసి ప్రభు ఎంత వచ్చిన వారిని చూచి ఇస్రాయలులలో ఇజ్రాయిలలో నేను ఎవరికైనాను ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని చూడలేదు ప్రభు ఆత్మలో చెప్తూ ఆత్మల గ్రహించినాడు ప్రభు ఆత్మలో చూస్తున్నాడు ఇజ్రాయల్లో ఇంత విశ్వాసం ఎవరు నేను చూడలేదంటు కనబడితే లేదంటాడు ఇంత విశ్వాసం నా ఇంకా వస్తుంది కదా ఇజ్రాయల్లో ఇంత విశ్వాసం నాకు కనబడితే లేదు చూడలేదు అని చెప్తున్నాడు మీతో చెప్పుతున్నాను నిశ్చయంగా మీతో చెప్పుతున్నాను అనేకులు తూర్పు నుండి అనేకులు తూర్పు నిండు అరమట నుండి వచ్చి వచ్చి అబ్రహాముతో కూడను అబ్రహాంతో కూడాను ఇతాకుతో కూడను ఇశాక్తో కూడను యాకోబుతో కూడను యాకుతో కూడను పరలోక రాజ్యం అందు కూర్చుందురు గాని ఆలోక రాజ్యం కూర్చును కానీ రాజ్య సంబంధులు రాజ్య ఈ లోక రాజ్య సంబంధులు వెలుపట్టి చీకటిలోనికి త్రోయబడుదురు అలా వెలుపటికి చీకటిని త్రోయబడు అంటే నరకంలో త్రోయబడను ఆ నరకంలో ను అక్కడ పోతారని ప్రభు చెప్తున్నాడు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటనని మీతో పండ్లు కొరుతు మీతో చెప్తున్నానా అంతటా ఇక వెల్లుము అంతగా ఎల్లు ఏసు నీవు విశ్వసించిన ప్రకారము ఇప్పుడేమంటాడు నువ్వు విశ్వసించిన ప్రకారం నువ్వు విశ్వసించిన ప్రకారం నువ్వు విశ్వసించి వచ్చిన నా దగ్గర ప్రకారం నీకు అవును కానీ శతాధిపతితో చెప్పాను చెప్పాను అవును కాక అంటే అది జరిగిపోతుంది గాక అంటే జరిగిపోతుంది శతాధిపతి నువ్వు నువ్వు విశ్వసింప్రక నువ్వు విశ్వసించవు కదా అది తప్పకుండా అవునుగా కానీ మన ప్రభు పలికి పలికిన తర్వాత ఏం ఆ గడియలోనే ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థతను ఉందెను అలాది అతని దాడు స్వస్థపంచి అంటే నిలబడి నిలబడి ఉన్నాడేమో ఆయన పేతృహాన్ని ఎట్లా కొంటో లేప్రు ఈ పక్షవాది నిలబడి ఉన్నాడేమో అక్కడ పోయే వరకు అక్కడ చూస్తే వెంటనే స్వస్థపతి కూర్చినొచ్చు లేక నిలబడొచ్చు వెంటనే స్వస్థత ఆయన పొంది చక్కగా ఉన్నాడు అలా లుయ ఇక్కడ చూస్తే విశ్వాసం ధర కార్యం జరుగుతుంది విశ్వాసం ఎవరు రోగికు అలా చెప్పండి ఇక్కడ మన జరిగింది విశ్వాసం కొన్ని కొన్ని ఆశ్చర్యకారం నా సేవలో చూసిన కొన్ని ఆశ్చర్యకారంసారి ఫాస్టింగ్ అవుతుండే ఫాస్టింగ్ అయితే పక్క పిల్ల ముస్లిం లవ్ చేసింది లవ్ చేసినా కానీ ప్లేయర్ లో ఉన్నప్పుడు ఫాస్టింగ్ ప్లేర్ ఉన్నప్పుడు పక్క ఒక సిస్టర్ ఉన్నది వచ్చి చెప్పింది బ్రదర్ సిస్టర్ జ్వరంతో పడి ఉంది నువ్వు రావాలని చెప్పింది అట్లా సిస్టర్ అంటే అప్పుడు నేను లెవన్ ఎప్పుడు లెవన్ కానీ సిస్టర్ చెప్తాను వెంటనే లేచినా నేను ఆ గురంలో పోతే ఆమెకు ఏం చేసిండు బ్లాంక్ లేచి దాన్ని కప్ప పెట్టిండు కప్పబెట్టిన తర్వాత ప్రే దేవా ఈమె జ్వరం తీసి ఇనకు త్వరగా ఈనకు ఈ జ్వరం నుంచి విడిపించి త్వరగా నిలబెట్టు ప్రభాని వచ్చేసిన నేను ఎట్లా వాళ్ళకి ప్రే చేసి వచ్చినా వాళ్ళ మమ్మీ డాడీగా ఒక కలవరం వచ్చిందంట వెంటనే వాళ్ళకి ఎట్లా కలవరం వచ్చి ఆగుతలేదంట కలవరం ఎట్లీ కలవరం అంట వెంటనే హాస్పిటల్లోకి తీసుకుపోదాం హాస్పిటల్కి తీసుకుపోదాం అంటున్నట నాకు ఆ సిస్టర్ చెప్పింది కదా సిస్టర్ చెప్తుంది సో పక్క హాస్పిటల్ తీసుకుపోతే పక్క హాస్పిటల్లో నేను చెప్పినట్టే చాలా సీరియస్ కండిషన్ ఉంది ఇప్పటి వెంటనే అప్పలోనే విశ్ హాస్పిటల్ తీసుకోమని అంటుంటామంట వెంటనే అపోలో హాస్పిటల్కి తీసుకుపోయిండు ఆమెకు ఏం చేసానంట నేను ఆశ్చర్యపరుస్తున్నా అంటే జనం పోవాలంటే ఇదేం జరిగింది ఇక్కడ నేను ఆశ్చర్యపరుస్తున్నా వాళ్ళు తీసుకుపోయినాక అప్పోల మన మెదానీలు ఒక అప్పల హాస్పిటల్ ఏసేసేషన్ అక్కడ అప్పోల హాస్పిటల్ ఏసేసేను ఆమెకు అయితే నేను అజిత్ నగర్తో సేవ చేసుకుని ఒక పిలి బెర ఉండే ఆటోలో సేవ చేస్తున్నాం పిలిపర ఇంకా అప్ప బిరం లేదు అయితే నేనేం చేసినా వాళ్ళకి ప్రేజ్ చేద్దాం ఏమైంది జరిగింది అని ప్రేజ్ చేద్దాం అయితే వాళ్ళ డాడీ కలవరం ఉన్నాడు బెచన్ బెచన్ ఉన్నాడు సేమ్ కేసు అర్తనే తిరిగి త్రీ కేసు ఉంట అయితే ఆ స్త్రీకు ఇక హాస్పిటల్లో తిరిగిపోయితే ఆ పిల్ల ప్రెగ్నెంట్ ఉండే లోపల గర్వఫలం ఉండే వాళ్ళ డాడీ ఏం చేసిన లవ్ చేసినని ఆమెకు ఏం చేసినట కాలు తీసి ఆ కడుపును కొట్టే వరకు ఆ పిల్ల ఏమైంది ఆ లోపట చచ్చిపోయింది పిల్ల లోపల చచ్చిపోయింది పిల్ల ఇప్పుడు ఆయన కొట్టినాడు బ్లేట్ అందరి ఆగిపోయింది కనెక్ట్ పూర్తిగా క్లాట్ అయిపోయింది బ్లడ్ ఆ బాబు చచ్చిపోవరకు ఈమె జనంతో పడి ఉన్నది బస్ కొంచెం సేపు అయితే ఆ ఇన్ఫెక్షన్ ద్వారా చచ్చిపోతుంది దాని ద్వారా ఈ సిస్టర్ చెప్పిన ప్రే చేసినాక అక్కడ వాళ్ళు పోయి ఏం అన్ని తీసి చేసి ఆ ఉన్న బాబుని చచ్చిపోయిన ఆ బాబుని ఏం చేసిండు లోపల ఉన్న పిల్లగాన్ని తీసి క్లీన్ చేసి మళ్ళీ మమ్మల్ని ఏం చేసిండు మళ్ళీ ఆదుకుంటారు అయితే అక్కడ పోయినాక చేసి ఏం చేసి అంట వాళ్ళ డాడీ ఇట్లా నేను పప్పు మీరు పోతున్నాం పోయినాక ఆయన చూస్తున్నాడు అప్పుడు నాకు భయం ఏమంటే బ్రే మీకు మీ ఇద్దరు చూస్తున్నప్పుడు నాకు భయం పోయింది ఏం ఇది ఆయన మేము ఆశ్చర్యపరం ఇట్లా ఎందుకంటున్నా అయితే ట్రే చేసినాక సేమ్ త్రీ కేసు ఉండే టూ కేసు చచ్చిపోయాక ఆ డాక్టర్ అపోలో డాక్టర్ చెప్తున్నా అమ్మా టూ కేసు ఉండే కనుక ఇద్దరు చచ్చిపోయిను నువ్వు నచ్చి ఈ హాస్పిటల్ నుంచి నువ్వు బతికించి పోతున్నావు నువ్వు ఇప్పుడు నువ్వు బతికించి పోతున్నావు చెప్పింది అప్పుడుదాకా మనం తెలియలేదు అప్పుడు దాకా తెలియదు వాళ్ళ డాడీ ఆమె పెరిగిరండి ఉంది తెలియదు ఒట్టి ప్రేయ చేస్తున్నాడు అంటే దేవుడి కార్యం ఎట్లుంటది ఒక ప్రేయర్ ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు అక్కడ కార్యం చేస్తున్నాడు అయితే ఇంకో ఇంట్లో మా చుట్టాల ఇంట్లో మీటింగ్ పెట్టినా వాళ్ళకి కట్టుకోదు వాళ్ళ పాప ఎంతో బక్కగా ఉన్నది ఎప్పుడు మీటింగ్ పెడుతుంటే వచ్చింది వాళ్ళ తినది తినది తినది తినది ప్రే చేస్తున్నారు ఏమైనా మంచికి తినాలా తినాలా తినాలా అన్నారు తినాలా అంటే ఒకసారి త్రీ డేస్ ప్రే చేసినాక ఆమెకు వామిటింగ్ అయింది వామిటింగ్ అయితే వెంటనే హాస్పిటల్లో తీసుకుపోయింటారు ఇక్కడ మన కాచిగూడ సన్ రైస్ అని ఉంటుంది చిన్నపిల్లలు హాస్పిటల్ తీసుకోవచ్చు డాక్టర్ కొన్ని దిన తర్వాత మీకు మీ చచ్చిపోతుంది మీకు టీవీ వచ్చింది ఇంకా ఏంది ఏమిటి నమోనియా ఉన్నదని చెప్పినట వెంటనే ఆదుకొని మెడిసిన్ ఇచ్చి ఆమెకు కట్టుకుంటాం చేసుకున్నాక నేను వాళ్ళకి చెప్పిన ద్యూడు బ్రేయర్ తింటనే తింటనే ఇట్లే పెట్టింటారు మీరు దాన్ని పట్టించుకోకుండా దేవుడు ఈ రోజు ఏం చేసిన ప్రే ఇది కార్యం చేస్తున్నాం ఆమె చచ్చిపోయిందని బతికించను అంటే కొన్ని విషయంలో దేవుడు ఏం చేస్తున్నాడు ఎట్లా ఆయన కార్యం ఉంటది ఆ కార్యం చేసిన చిన్నదానికి మళ్ళీ ట్యాబ్లెట్ ఇచ్చిండు న్యూమోనియా వామిటింగ్ ఆగిపోతే లేకుంటే అక్కడ ప్రేయర్ చేసిన దేవుడు అక్కడ వాళ్ళకు స్వస ఇచ్చిడు నేను బ్రదర్ మీరు ఎప్పుడన్నా నమ్మకం పెట్టండి దేవుడి కారణం అంటే కొన్ని కార్యం ఎప్పుడు ఉంటుంది దేవుడు ఎక్కడ ఏమైనా ప్రాణో ఆయన ఆత్మ నిర్పణం ధర ఏం చేస్తాడు దేవుడు వాళ్ళకు కార్యం చేస్తాడు చెప్పిన ఇక చూస్తే వాళ్ళు విశ్వాసం పెట్టినా దేవుడు మన విశ్వాసం ద్వారా కారణం చేస్తాడు కానీ మహిమ దేవుని ప్రాగా యాకు ప్రాణిపత్రిక చూడు ఐదు పదమూడు చూడు సరే మీలో ఎవరికైనా నువ్వు శ్రమ సంభవించనా అలా ఇక యాకూరు చెప్తున్నాడు ఎవరైనా శ్రమ కనిపించినా అతడు ప్రార్థన చేయవలను అలా మేమంటే ఎవరికైనా శ్రమ అవుతా అనే ప్రార్థనలో గడపమని చెప్పుకుంటారు ఈ శ్రమ పోవాలంటే ప్రార్థన వల్ల దేని వల్ల సాధ్యం కాదు మన ప్రభు చెప్పినాడు అక్కడ ఈ ప్రార్థనలు సాధ్యం కంటే దేనివల్ల కాదు ఎవరికైనా నువ్వు సంతోషము కలిగిన ఎవరికి జీవితంలో సంతోష కలినా వారు తీర్తన తనను పాడవలను ఈ తన దేవుని సుతించవలను నీ సంతోషంతో స్థుతించు దేవుని మీలో ఎవడైనా నువ్వు రోగి ఉన్నాడా అలది మీలో ఎవరైనా రోగి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను అలది సంఘ పెద్దలను ఆత్మీగా ఎదిగిన వాళ్ళు సంఘ పెద్దలు ఆత్మీయంగా ఎదుగులు సంఘ అంటే ఆత్మీయంగా ఎదుగుదల వాళ్ళకి పిలువలను వారు ప్రభు నామమున ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని నూనె రాసి తన కొరకు ప్రార్థన చేయవలను అతనికో ప్రార్థన చేయవలను విశ్వాస సహితమైన ప్రార్థన ఆ విశ్వాసమైన సహితం ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అలా రోగిని స్వస్థపరచను విశ్వాసమైన ప్రార్థన రోగిని ఏం చేస్తున్నంట స్వస్థపరచను ఏమంటుడా ప్రభు అతను లేపును ప్రభు లేపును లేపను అతడు పాపములు చేసిన వాడైతే అలా అతను పాపం చేసిన వాడైతే పాప క్షమాపణ నొందను అలా అప్పుడు విశ్వాసాన్ని ప్రార్థన ఏం ప్రభు లేపను ఆయన పాప అభిషమించబడతా అని చెప్తున్నాడు వాక్యం మీ పాపములను ఒకడినితో ఒకడు ఒప్పుకొనిడి మీ పాపములు ఒకరితో ఒక్కొడుకొని మీరు స్వస్థత పొందినట్లు మీ స్వస్థత పొంది కొన్ని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి ఫలలు మీ పాపం అంటే పాపం ఉంటే నీ ప్రార్థన పోదు పాపంలో ఉంటే ప్రార్థన పోదు కానీ కనుక కాకపోతే మీ పాప పాపం ఒప్పుకొని ఫస్ట్ టైం ఒకరినొకరు ప్రార్థన చేసుకోండి చదువు నీతి విజ్ఞాపన నీతి విజ్ఞాపన మనపూర్వకమైనదై మనసు పూర్వకమైనది బహుబలం నీతి మంతు ప్రార్థన మనసు పూర్తి కలిగింది బాగు బలంగా ఉన్నదంట అలా అదిగా అంటే నీతి మంతు ప్రార్థన అంటే పశుధాత్మతోని మనం ప్రార్థనిస్తే ఆ ప్రార్థన బలమనే ఉంటది హెచ్సి అయినకనే కార్యం అక్కడ ఇక్కడ వాక్యం సరిస్తుంది దేవుడు చిన్న వాక్యం దించక ప్రభు ప్రభ నా దీవానికి శృతం మేసప్రభ నా దీవానికి ఇంతవరకు వాక్యం ద్వారా మాట్లాడే యేశుప్రభ నీకు శృతం మా విశ్వాసం ఇంకా అభివృద్ధి పొందించాను యేశప్రభ నా దేవా అక్కడ మళ్ళా అపోస కారాలు చేసినారు మీ ఈ సిలువ వేసే నదిలను వేసిన లేపండ్రు మేం కాదు ఈ నదిలను వేసే సిలువు మీరు తోసిన ఇజ్రాయల్ ప్రజలారా నా దివ్వ మహిమా గంటా నీకే ప్రభావం ఇష్ట ప్రభ మాలో ఇంకేమైనా ఉంటే మీ చూపించింది కనుకను పొందాలా ఒక్కొని ఈ కార్యం జరగాల అనేకులు చూసి ఈ కార్యం చూస్తుందరా నీకు మేమ పడతారా నీ దగ్గర రావాలి ఇష్టం ప్రభ మీరే నడిపించి మన ఇస్తున్న ప్రైజ్ రాడు బ్రదర్ థ్యాంక్ యూ దేవుడు మీరు జీవించండి కదా వందనాలు మరి ప్రార్థన రిక్వెస్ట్ ఉన్నాయి స్వప్న సిస్టర్ గారు ప్రైజ్ రాడు స్వప్న సిస్టర్ ప్రైజ్ రాడు సిస్టర్ ప్రైజ్ రావాలా ఒక ఇద్దరు గురించి ప్రార్థించండి సిస్టర్ నేను పేర్లు చెప్తాను యాదగిరి రేణుకా సిస్టర్ గురించి ప్రార్థించండి యాదగిరి యాదగిరి బ్రదరు మహోన్నతుడా సరోన్నతుడా దేవా ప్రభా నీకే వందనాలు చెల్లించుకున్నాం తండ్రి ప్రభావ ఇంతవరకు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభావ మమ్మల్ని ఎంతకన్నా బలపరిచినందుకు స్తోత్రాలు ప్రభా దేవా నా తండ్రి ప్రభావ మరి నేను యాదగిరి బ్రదర్ గురించి నేను మీ ప్రార్థిస్తున్నాను జ్ఞాపం చేస్తున్నాం ప్రభా త దేవా ఆ బ్రదని ముట్టని నైనా తాకని నైనా స్వస్థత అనుగ్రహించండి దేవా ప్రభ మరినైనా సంపూర్ణ మారు రక్షణ తెచ్చింది ప్రప సాక్షిగా నిలబెట్టింది తని ప్రభా తన కుటుంబ కూడా పభ రక్షణలోకి తీసుకురండి దేవా నీకే స్తోత్రాలునైనా శుద్ధికరణతలు అయినా నీకు కలుగును కాక దేవా ప్రభ అయ్యా మీ నామానికి మహిమ రావును కలుగునుగాక దేవా మరి రేణుక గురించి మీ తల్లిలో ప్రభా మరుపరిచిన చేసుకున్నాం తండ్రి ప్రభ అయా తన రేణుక సిస్టర్ ముట్టని అయినా తల్లి ప్రభ మరి నాయన తన్ని ఆమెకు మంచి ఆరోగ్యం ఏండినైనా తల్లి ప్రభ అయ్యా మరినైనా నీ సాక్షిగా నిలబెట్టను ప్రభా తన్ని నైనా ప్రతి సాక్షిగా బిడ్డ ఉండాలి తల్లి బాబా ఆ విధంగా స్వస్థపరచని ప్రభానికి స్తోతాలు చెల్లించుకుండా తని తన కుటుంబం అంతటి జ్ఞాపకం చేసుకున్న రక్షణ కూడా దయచండి ప్రభావా కుటుంబం అంతటికి దివా ప్రభానికి వందనాలు చెల్లించుకుంటాం తని దేవాది దివా నువ్వు గోపా వైద్యుడు తని ప్రభావ నువ్వు స్వస్థత ప్రభాన్ని దగ్గరనే కలుగుతుంది ప్రభాదేవా అయ్యా స్వస్థపరచు వాడా దివానికి స్తోత్రమైన తని ప్రభావ ఆ రెండు కుటుంబాలను మనం జ్ఞాపకం చేసుకుని స్వస్థతను గ్రహించమని తండ్రి ప్రభా అయా వచ్చిన ఆశ్రయించిన తని మమ్మల్ని సజీవ లేక వందనాలు స్తోతాలు కృతజ్ఞత ఆస్తులు ప్రభాదేవ అయా ప్రభావి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభా నేను మా నామానికి మహిమ ఘనత రావాలని ఈశ్వరి సుపరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఇంకా ఇద్దరున్నారు ఎలిసమ్మ సుందరరావు గురించి సుజాత అక్క ప్రైజ్ రాడక్క ఎలిసమ్మ సుందర్రావు గురించి ప్రార్థన చేయండి అక్క ఎలి కంటి చూపు మంచిగా దేవుడు దయచేయాలి మంచి ఆరోగ్యం ఉండి రక్షణ అందరికీ రావాలా ఈ సుందరూ బ్రదర్ ముట్టి దేవుడు స్వస్థత కలగజేయాలి ఆయన దేవుల్లో మరి స్థిరపడాల ప్రార్థించండి ప్రార్థన పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు మహాఘనుడవు మహోన్నతుడవైనా ఏసయ్యాయి సాయంత్రకాల సమయం అందు ప్రభ మేము ఈ రీతిగా కోడుకొని ప్రభా విజ్ఞాపన ప్రార్థన చేస్తుండగా ప్రతి ప్రార్థనని ఆలకించి ప్రతి ప్రార్థనకు చెవియోగు దేవుడవు ప్రభ మా మొరలు నాలుకించి దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ ఏ బిడ్డకు ఏ అవసరం ఉన్నదో ప్రభ సమస్తం ఎరిగిన దేవుడవునైనా అయినప్పటికీ కృతజ్ఞతాపూర్వకంగా మీ యొక్క తెలియజేయమని ప్రభ నీవే నువ్వు మాకు ఆజ్ఞ ఇచ్చిన్నావునైనా ప్రతి ప్రార్థనను కూడా ప్రభ వింటున్న దేవుడవని మేము విశ్వసిస్తున్నాం కనుక మా మధ్యన మీరు ప్రతి కార్యం కొరకై గొప్ప కార్యం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాము సాక్షులుగా నిలబెడుతున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఇంత మటుకు ప్రభ మా బిడ్డల జీవితాల్లో మీరు చేసిన కృప బట్టి మేలును బట్టి ఆశ్చర్య కార్యములను బట్టి నీకు వందనాలు తెలుస్తున్నాం ఇవరికి ఏ అవసరం ఉన్నదో సమస్త మీరు దేవుడు ప్రభ ఎలిషమో సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్న బిడ్డ యొక్క మరి కంటి ఆపరేషన్ విషయంలో ప్రభ మరి చూపు విషయంలో ప్రభ మీరు తోడై ఉన్నందుకు మీకు వందనాలు ఆ సరి చేయండి ప్రభ ఆ నేత్రాలను ప్రభ మరి విషయం కరెక్షన్ జరిగించాలి నా తండ్రి ప్రభ నా కంప్లీట్ రిస్టరేషన్ జరగాల ప్రభ నా తండ్రి సంపూర్ణమైన స్వస్థత బిడ్డకు మేము ప్రకటిస్తున్నాం ఏ సునామంలో దేవ నా తండ్రి మీరు ప్రభ విడుదల దయచే చేసినందుకు వందనాలు ప్రభ సాక్షి బిడ్డగా నిలబెట్టండి ఇంకా గొప్పగా నతన్ని వాడుకోనండి ప్రభను అతన్ని ఆ యొక్క కాంప్లికేషన్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఏవి రాకుండా ప్రభ ప్రతి నిమిషం ఆ బిడ్డ జీవితంలో మీరు చేస్తున్న బట్టి స్వస్థతను బట్టి విడుదలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన అదేవిధంగా సుందర బృంద విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డకు రక్షణ భాగ్యం దయచేయండి ప్రభా అస్వస్థతను ప్రతి తీర్చివేయండి ప్రభా కుటుంబ అవసరతను తీర్చండి నాయన ఆ బిడకున్నటువంటి ప్రస్తుత ప్రభరతి పరిస్థితులలో ప్రభుత్వతండి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభావ మీరు కనికరించండి ప్రభావ మార్గంను చూపించండి ప్రభావి యొక్క వెలుగును ఆ బిడ్డల జీవితంలో ప్రకాశింప చేయండి నాయన ఏంటంటే ఏది రకమైన స్వస్థత విషయంలో ప్రభావ మీ సన్నిధికి వస్తున్నామో ప్రభుత్వం ఆ సంపూర్ణ స్వస్థత సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం దేవ కార్యం జరిగించేవాడో నీవే నాయన మీ యొక్క వాక్కును పంపి స్వస్థపరిచేవాడో ప్రభా మేము నిమిత్తం మాత్రం ప్రార్థన చేస్తున్నాం కానీ ప్రభా కార్యం జరిగించేవాడు పశుద్ధాత్మ నడిపింపును దయచేవాడవు ఏసియా నీ ఒక్కడవే తండ్రి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చేరుతున్నాయి నాయన తండ్రి బిడ్డల విషయంలో మీరు కార్యం జరిగించండి సంపూర్ణ స్వస్థ దయచేసి బిడ్డకు ప్రవహ నండి నిలబెట్టామని ప్రభా వారి అవసతులు ఇంకా ఏమున్నా కూడా ప్రభ ప్రతిదీ కూడా మీరు నాదండి మీ యొక్క సమృద్ధిలో నుండి బిడ్డలకు పాటల ద్వారా దేవుడిని స్నందుకు మీకు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు మీ అందరి కుటుంబాలను దేవుడు ఆశీర్వదించనుగాక మన కృప కేమ సమాజం నడిపేందుకు చేరొచ్చిన మనందరికీ సకల పరిశుద్ధులు సదాకాలం తోట నడిపించను అందరికి ప్రైజ్ అందరికీ ప్రైజ్లాడు అన్న బ్రదర్స్ సిస్టర్స్ అంద ప్రైజ్లా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ప్రైజ్లా